కీర్తన ఐదు వందల ఆరు వెదక నేటికి నేయి వెన్నచేతపట్టుకుని మొదలగలిగితేనే ముందరాగలుగుట తన పూర్వభావము తలచి మరవకుంటే పనివడి తన పుణ్యఫలమబ్బుట మనవార్తి నానాటి మాయ చూపెట్టకుండితే జనించిన తనకు విజ్ఞానసిద్ధీయగుట పుట్టిన ఎప్పటి తన భోగము తలచుకుంటే పొట్టగొన తన కోర్కి కొనసాగుట నట్టనడిమి జగము నటన తెలుసుకుంటే గుట్టుతోడి గురుబోధ గురుతు చేచిక్కుట జీవకళనంటినట్టి చిక్కు విదిలించుకుంటే దేవుడు తన చేజిక్కి చిరమవుట శ్రీవెంకటేశుడి ఈతనీ చేరి శరణంటేను ఆవల నీవల తాను అన్నిటా గెలుచుట